సామ కాబట్టి ఋద్యజుసామభేదభిన్నమైన సకల వేదము దీని నుంచి పుట్టింది ఏతదాత్మక వేదము యొక్క ఆత్మ ఓంకారమేనండి శేష ఓంకారృతి వేదోయం స్ముతి తంకునా సర్వాణి పర్ణా ఇదిశ్రుత్యంతరాత్ ఈ శ్రుతిని సర్వాణి పర్ణాన్ని సంతృప్ధాని అనేది ఉంది ఈ శృతి తైత్రీయ భాష్యంలో వచ్చింది మీరు మర్చిపోయి ఉండొచ్చు సో అక్కడ ఏమని చెప్పారంటే ఈ ఆకు తీసి చూడండి మీరు రాగి ఆకు కానీ పనసాకు కానీ తీసి చూడండి ఆకులో తొడిమి ఈ తొడిమి మొత్తం ఆకంతా ఇంకో ఇలా వ్యాపించి ఇది తొడిమే ఇది ఆకు ఇక్కడ ఇదంతా వ్యాపించి కానీ ఈ తొడిమి ఎలా వ్యాపించినా ఇక్కడి నుంచి ఓ బ్రాంచ్ వెళ్ళి ఇటు వెళ్తుంది ఇంకో బ్రాంచ్ ఇటు వెళ్తుంది ఇక్కడి నుంచి ఇంకో బ్రాంచ్ ఇటు ఇంకో బ్రాంచ్ ఇటు ఇంకో బ్రాంచ్ ఇటు ఇంకో బ్రాంచ్ ఇటు అలాగా ఆ తొడిమి అలాగా బ్రాంచెస్ బ్రాంచెస్ కింద విడిపోయి మొత్తం ఆకంత వ్యాపిస్తాయి ఎందుకో తెలుసిన రసం ఆ తొడిమలో ఆ ఆకంతకీ వ్యాపించాలి రసం ఇది ఎలాగంటే ఊపిరితిత్తుల స్ట్రక్చర్ ఎప్పుడైనా చూసారా మీరు ఓ బ్రాంచ్ వస్తుంది ముందు ఊపిరితిత్తులు రెండు ఫస్ట్ ఒక బ్రాంచ్ ఉండదు రెండు అవుతుంది ఒకటి తీసుకోండి అది ఐదు అవుతుంది ఐదింట్లో ఒకటి తీసుకోండి అది ఐదు అవుతుంది ఐదు వందల్లో ఒకటి తీసుకోండి అది ఐదు అవుతుంది ఆ రకంగా అలలల అనుకుంటూ పోతుంది ఇలా ఎందుకంటే మనం పీల్చిన గాలి ప్రతి దాంట్లోకి వెళుతుంది అర్థమైందండి ఆ స్ట్రక్చర్ ఆ గుల్సుకొట్టులోనే వెళ్ళిపోతుంది అదేవిధంగా మీరు మొత్తం వేదం తీసుకుంటే ఆకంతా తొడిమి వ్యాపించినట్టుగా ఈ ఓంకారమే మొత్తం వేదంలో వ్యాపించి ఉన్నది అదే ఇప్పుడు నేను మీకు డెమనిస్ట్రేట్ చేసి చూపి మీరు ఏదైనా ఒక మంత్రం చెప్పండి దాంట్లో అంతటా ఓంకారమే వ్యాపించి ఉంది ఏదైనా ఏ మంత్రం చెప్పిన మేధాదేవి జుషమానాగా విశ్వాచి భద్రాసుమ నశ్యమానా అలాగే మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏ మంత్రంలో చూసినా ఓంకారమే వ్యాపించండి మొత్తం వేదం కూడా అలా వ్యాపించండి తది యథాది ఎలాగంటే సర్వాన్ని పర్ణాని శంపున ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు కూడా ఆ తొడిమి చేతనం వ్యాపించబడి తద్వారా రసమంతా కూడా ఆకులకు ఆ తొలిమి ద్వారా సప్లై అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ అకార ఉకారం అకారాత్మకమైన ఓంకారమే సకల వేదమును వ్యాపించి ఉన్నది ఓంకారంలోనే అంతా కూడా ఇంగిడిపోతుంది మళ్ళీ ఓంకారం నుంచే అంతా ప్రకటమవుతుంది మంత్రం చెప్పేప్పుడు ఓం నుంచి చెప్పాలి శ్రీరామ జయ రామ జై జయ ఓం అనకూడదు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అవార కన్నాయా బాబు మరి అలా అనమంటారండి ఓంతో మొదలుపెట్టు ఓం చిత్రజీవుని పెడతావేమిటి ముందు పెట్టవాయా ఓం ఓంతో మొదలుపెట్టు ఓం శ్రీరామ జయ నాట్ జై జయ జయ జయ రామ ఆలస్యమైతే పర్వాలేదు సంఖ్య ముఖ్యం కాదు కదండి కరెక్ట్గా ముఖ్యం కదా ఈ శ్రీరామ జయ జయ జయ అనేది ఆ ఓం నుంచే వస్తోంది అని తెలుసుకోం ఆ ఓమే అది అది శంకు అంటే ఆ తొడి మీ అది అలాగా వ్యాపించి ఉంది శ్రీరామ జీరామ జయ జయరామ దాంట్లో ఆ ఓమే ఉంది ఓం నమశివాయ అన్నప్పుడు ఆ నమశివాయలోకి ఆ ఓమే వ్యాపించి ఉన్నాడు సకల గాయత్రి మంత్రం కూడా అంటే గాయత్రి మంత్రంలో ఓం తత్సవితురువు అని అనకూడదు జాతర చేయాలి చేసి ఓం భూర్భువ సువ అలా ఉండాలి మళ్ళీ ఓం అనకూడదు ఒకటే ఓం మంత్రానికి ధియో యో నః ప్రచోదయా ఒకటి మళ్ళీ ఓం భూర్భువ సువ ఓం అలాగా కంగారు కంగారుగా కళ్ళ చిన్నప్పుడు సంఖ్య ముఖ్యం కాబట్టి కంగారుగా చేస్తారు ఆ స్టేజ్ అయిపోయి కొంచెం ఇప్పుడు సంఖ్యాయి కొంత టాపీగా నిలబడితే స్థితికి వచ్చేస్తాం కదా అంటే ఇప్పుడు ఇలాగే ఉండాలి ఇతశ్చాయం వేద ఓంకారా ఈ ఓంకారాన్ని వేద అని ఒక పేరు పెట్టేశారు దాన్ని దానికి ఇంకొక హేతువు కూడా కలదు ఇత హేతువు అయిపోయింది ఇంకో హేతువు చెప్తున్నారు ఏమిటది యద్వేదిత్యం తత్సర్వం వేదితవ్యం ఓంకారేణ వేదేన అది వాక్యం తెలియవలసినది ఎంత ఉన్నదో అదంతా కూడా ఎటు వేదితవ్యం తత్సర్వం అదంతా కూడా మీరు తెలుసుకోవాలి వేదితవ్యం ఎలా తెలుసుకోవాలండి ఓంకారే నైవ అయా మీరు తెలియాల్సినంత కూడా ఓంకారంతో మీరు తెలుసుకోవాలి తెలియాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలియాలండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలియాలి ఇప్పుడు జగత్తుని తెలియాలి కదా పరమాత్ పరమేశ్వరుణ్ణి తెలియాలి కదా అన్నాడు ఒక అంటే నేను జగత్తు జగత్తు ప్రకటమైంది కదా ఆ జగత్తు నా నుండే ప్రకటమైందండి జగత్తు సృష్టించింది ఎవడు దేవుడు దేవుడు సృష్టించాడు సరే కానీ దేవుడు జగత్తును సృష్టించడానికి ఫౌండేషన్ ఎవరో తెలుసునా నేనే కరెక్ట్ అండి నేను భూమి గ్రౌండ్ మూలం మిగిలిన సృష్టింత దేవుడికి మూలం నేను ఎందుకో తెలుసునా అహమస్మి అహమస్మి అనేది మౌలికమైన అనుభవం దేని అనుభవము ఆ సత్త యొక్క అనుభవం ఇది ఫ్యాక్ట్ ఇది అహమస్మి ఫ్యాక్ట్ స్పెక్యులేషన్ కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ అహమస్మి ఆ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ ఉన్నప్పుడు ఇంకా దేవుడు రాలేదు ఇంకా తర్వాత వస్తాడు దేవుడు ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ లేకుండా రాడు కూడా పైగా దేవుడు ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ ఉన్నప్పుడే వస్తాడు ఆ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ వచ్చిన తర్వాతనే అహమస్మి అప్పుడు దేవుడు వస్తాడు వచ్చి ఈ అహమస్మి అనబడే ఆ సత్త ఏది కలదో దాన్నే ఆలంబనంగా చేసుకుని ఈ జగత్తు వెంటనే సృష్టిస్తాడు ఆ దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు సృష్టించే జగత్తుకి గ్రౌండ్ ఉండాలక్కర్లేదా ఆ గ్రౌండ్నే దేవుడు గీసే జగత్తనే చిత్రపటానికి క్యాన్వాస్ నేనే అదండి నేనంటే ఆ సత్యాన్ని గుర్తించిన మహాత్ములు అహం బ్రహ్మాస్మి అన్నారు అది తెలిసిన మహాత్ములే అన్నారు బ్రహ్మ బ్రహ్మని ఊరికే గల్ల గడాభా చేస్తుంటే గడబిడ చేస్తుంటే ఏ గడబిడా చేయకుండగా నువ్వు ఏ బ్రహ్మ అంటున్నావో ఆ బ్రహ్మ నేనే అన్నారు అంటే అవతల వాడు వేలమోహం వేసుకు చూస్తే తత్వమస్యను కూడా అన్నారు దాన్న నువ్వు తెలుసుకోరా అది అన్నారు ఆత్మ దాన్ని తెలియాలి జగత్తునేమిటి తెలిసింది జగత్ వృక్షం ఏ విత్తనం నుంచి పుట్టిందో అది తెలియాలి మరి దేవుడు అంటే ఆ విత్తనంలోనే ఉన్నాడయా దేవుడు అదే దేవుడు ఆత్మను తెలియాలి అహమస్మి అనే మౌలికమైన సత్త సవేకమేవ సౌమ్యతమగ్రహాసీ అది తెలియాలి అది తెలియకుండా మీరు ఎన్ని తెలిసినా ఏమీ ఉపయోగం లేదు అది ఎలా తెలుస్తుంది ఓంకారంతో తెలుస్తుంది ఏది తెలుసుకోవాలో ఆ సర్వము కూడా ఓంకారంతో మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈశ్వరుడు జగత్తును సృష్టించాలంటే వెయిట్ చేయాలి ఈశ్వరుడు జస్ట్ వెయిట్ దేనికి నేను నిద్ర లేచిదాకా ఆయన వెయిట్ చేయాలి నేను నిద్ర లేచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను అప్పుడు ఆయన సృష్టించవచ్చు ఏమిటా గ్రౌండ్ ఏమిటో తెలిసినా అహమస్మి కాబట్టి దీన్ని బట్టి మీకేం తెలిసిందో మీకేం తెలుసు జగద్రూపంగా శ్రీహరే ఉన్నాడా లేదా నేను మాట చెప్తే మీరు ఆలోచించండి అహమస్మి విత్తనం దేవుడు చెట్టు అహమస్మి అనే విత్తనం నుంచి ప్రకటమైన చెక్తే దేవుడు అయామ్ ఈస్ ది సీడ్ అండ్ గాడ్ ఈస్ ది ట్రీ అహం బ్రహ్మాస్మి కాబట్టి అది అదంతా కూడా మీరు ఓంకారం ద్వారా తెలుసుకోగలుగుతారు మీరు ఓంకారం కాకుండా అలా చేతో ఉంటే మీరు తెలుసు ఇప్పుడు ఓ శివాయా అన్నారు అనుకోండి ఓం నమహా నమస్కారం నమస్కారం అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మీరు మీ లోపల ఉన్నారు ఇంకా నమస్కారం చేస్తున్నారు కదా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు శివుడు ఎక్కడున్నాడు కైలాసంలో ఉన్నాడు ఆ ప్రయాణం చేసి కైలాసం అంతా కూడా మీరు చక్కగా చుట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి వెనక్కి వచ్చి ఓంలో మళ్ళీ ఫిక్స్ అయిపోండి ఆ నమశివాయిని ఓంకారంలో విలీనం చేసేయండి అప్పుడు యూ హ్యావ్ కంప్లీట్ ఇండ్ ది కోర్స్ అప్పుడు మీకు సత్వం తెలుస్తుంది ఆ పని మీరు చేయకుండా కైలాసంలోనే ఉండిపోతానంటే మీకు తత్వం తెలియదు ఇది ఓం నమ శివాయ అది ఓంకారం యొక్క మహిమ కాబట్టి ఓంకారం అనే వేదంతో మనం దీన్నంతమే తెలుసుకుంటాం అత అయంకారో వేద కాబట్టి తెలియ దగ్గది ఏది ఉన్నదో ఆ అహమస్మి అనే గ్రౌండ్ ఆ గ్రౌండ్ని మనం ఈ దేహం ఉపాధిలో ఫిక్స్ చేసి పెట్టాం కనుక మనకి జగత్తు వేరే కనపడుతుంది అని చేతి ఇంకో దేవుడు అవసరం అయ్యాడు ఆ అహమస్మి గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రౌండ్ని మీరు దేహ ఉపాధిలో ఫిక్స్ చేయకుండగా అహమస్మి నాకు తెలిసిపోయిందని మీరు అనుకోకుండా ఉంటే సరిపడుతుంది అహమస్మి చూడండి నేను మీకు ఒక మాట చెప్తాను పెద్దలు మీరు ఆలోచించండి సంసారంలో అనేక దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం కదా ఈ దుఃఖాల్లోకి ఈ సంసారంలో సంసారం అంటేనే దాని పేరే సంసారం సాగరం దుఃఖం అన్నాడు దుఃఖాలయం అన్నాడు శ్రీకృష్ణుడు సర్వం దుఃఖం అన్నాడు ఈ సంసారంలోకి మనం అసలు ఎలా వచ్చిపడ్డాం అది తెలిస్తే దీని నుంచి బయటపడే ఉపాయం కూడా మనకు వెంటనే అర్థమైంది దీంట్లోకి ఎలా వచ్చామో తెలిస్తే ఆ వచ్చిన దారిని రివర్స్ చేసేస్తే కొన్ని దారి నుంచి బయటపడుకోవచ్చు ఎలా వచ్చామంటే వీడు బాహ్య కారణాలన్నీ చూపిస్తాడు తప్ప అసలు కారణం పట్టుకోదు బాహ్య కారణాలు ఏమిటి నేను కర్మని బట్టి వచ్చానంటాడు ఇట్స్ ప్లేస్ ఇట్ మే బి కరెక్ట్ బట్ ఆత్మ అకర్త ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు దాన్ని సో ఈ ప్రాబ్లం లేదా నక్షత్రాలను బట్టి వచ్చానంటాడు గ్రహాలను బట్టి వచ్చానుంటాడు లేకపోతే నా ప్రారంభం మా ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రారంభంతో అది ఇలా తినవేసుకుని ఉంది కాబట్టి వాళ్ళందరి ప్రారంభాలు ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను కుడితే కానీ వాళ్ళందరి ప్రారంభాలు ఫుల్ఫిల్ అవ్వవు కాబట్టి ఆ వాళ్ళందరి ప్రారంభాల సమష్టి కోసం నేను కుట్టాను అలా అలా వచ్చాను సంసారంలోకి వెళ్తాడు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని ఇంట్లో ఉండే వాళ్ళ మూలంగా నేను దుఃఖిస్తున్నానంటాడు సో ఈ విధంగా ఇన్ని బాహ్య కారణాలని వీడు చెప్పుకుంటున్నంత కాలము ఆ దుఃఖం అదే అంతం కాదు మీరు సంసార దుఃఖంలోకి ఎలా వచ్చారో నేను చెప్తాను దాన్ని బట్టి దాని నుంచి బయటకు ఎలా వెళ్ళిపోవాలో కూడా మేము తెలిసిపోతున్నాం మీరు సంసార దుఃఖంలోకి ఎలా వచ్చారంటే ఆత్మస్వరూప విస్మృతి వలన వచ్చారు నేను తండ్రిని నేను తల్లిని నేను ఇది నేను అది అని అంటున్నాడంటే ఆత్మస్వరూపాన్ని విస్మరించవచ్చే కదా అంటున్నాడు ఆత్మస్వరూపాన్ని విస్మరించి ఈ సంసారంలో పడ్డాం మనం ఇప్పుడు దాని నుంచి బయటపడే ఉపాయం ఏమిటో తెలుసురా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే దానికి ఉపాయం ఎలా తెలుసుకుంటావా ఓంకారంతో తెలుసుకుంటా కాబట్టి ఈ ఓంకారము వేదము అత అయంకారేద ఇతరస్యాపి వేదస్యా వేదత్వం అత ఏవా ఇప్పుడు వేదము అనగానే ఏమండి ఓంకారమే వేదము అంటున్నారు ఇంకా చాలా వేదం ఇతరమైన వేదము అగ్నిమి లేరోహితం అంటూ ఋగ్వేదం ఉన్నది విషయత్వ ఋగేయత్వ అంటూ వాయుజుర్వేదం ఉన్నది సో షన్నోభవంతు అంటే ఏదో ఉన్నది అలాగే అథర్వణ వేదం ఉన్నది అది అదంతా వేదం లోకంలో ప్రసిద్ధిగా ఉంటే నువ్వు పట్టు ఓంకారమే వేదమంతా వెళుతాయా అంటే చూడు ఈ ఇతరమైన రుగ్గు సామ అథర్వణ ఇతరమైన వేదమంతా ఏదిగలదో అది వేదం ఎందుకైందో తెలిసిన ఓంకారము వల్లనే అది వేదమైనది దానికి వేదత్వం ఓంకారం నుంచే వచ్చింది తస్మాత్ విశిష్టోయమ ఓంకార సాధన ప్రతిపత్తవ్యస్మాత్ కాబట్టి అంటే ఓంకారమే వేదము కనుక ఈ ఓంకారము చాలా గొప్పది విశిష్ట చాలా దీని ప్రశస్తి ఎంత గొప్పదంటే గాయత్రీ మొదలైన మహామంత్రాలకి కూడా ఆలంబనము ఈ ఓంకారమే అంత గొప్పది ఈ ఓంకారము కాబట్టి మీరు దీన్ని సాధనంగా తీసుకోండి సాధనత్వేన ప్రతిపక్తవ్య మీరు దీన్ని సాధనంగా తీసుకోండి సాధనంగా తీసుకోవడం అంటే ఏమిటో తెలుసినా ఓంకారాన్ని భావన చేసి అది పరమాత్మ అని తెలుసుకోండి బ్రహ్మదృష్ట్యా బ్రహ్మదృష్టి కార్య సాధనమంటే ఏదో ఏం చేస్తారు సాధనం అంటే చిత్రీయపడతారా ఏమన్నా అంటే దాన్ని మీరు భావన చేసి అదే బ్రహ్మ దాని ప్రతీకంటే మరి ఉంటుంది దాని ఎందు మీరు బ్రహ్మదృష్టిని చేయదు దాని అదే బ్రహ్మ అని తెలుసుకోదు ఓంకారమే బ్రహ్మ ఇంకా దేవుడు గురించి వెతకడం మానేసేయండి మంత్రాల గురించి పరుగులు తీయకండి మీరు ఏదైనా గాయత్రి ఇచ్చే అది మంత్రాలను చేసుకుని కొంతకాలం వరకు చేసుకోవచ్చు తప్పేం కాదు అంటేనే చేస్తే చేయండి కానీ ఓంకారం కంటే భిన్నంగా ఏది లేదు అని తెలుసుకుని ఆ ఓంకారాన్ని పట్టుకునండి అది రెండో అర్థం ఇంకా మళ్ళీ మూడో అథవా ఇంకో వ్యాఖ్యానం చేస్తున్నారు ఏమిటి అక్కడ ఉన్నది వేదో ఎం బ్రాహ్మణ యద్వేదన వేదితవ్యం అని అలా ఉంది వాక్యం దాన్ని ఇంకోటి అథవా వేద సహ అదివేదము అదివేదము కోసం ఏ అదివేదము అంటే ఏమిటది అదివేదము అంటే బ్రాహ్మణా విదు ఓంకారం వేదవేత్తలు ఏ ఓంకారాన్ని తెలుసుకుంటారో అంటే ఉపాసన చేస్తారో లేదా ఆత్మరూపంగా ధ్యానం చేస్తారో ఆ ఓంకారమే వేదము అదే వేదము అంటే కొత్తగా చెప్పింది ఏం లేదు ఆ మూడు వాక్యాలు ఉన్నాయి ఆ మూడు వాక్యాలని ఒక క్రమంలో పెట్టడంలో ఇలాగైనా పెట్టచ్చు ఇలాగైనా పెట్టొచ్చు అలాగైనా పెట్టచ్చు తాత్పర్యం అన్నిటికీ సమానం బ్రాహ్మణనాంహి అసౌ ప్రణవోద్గీతాది వికల్పై విజ్ఞేయ బాగా చెప్పారు బ్రాహ్మణ విదు అంటే వేదవేత్తలు తెలుసుకుంటున్నారు ఈ ఓంకారాన్నే తెలుసుకుంటున్నారు ఎలా తెలుసుకుంటున్నారో తెలుసునా ప్రణవ అంటారు ప్రణవ అంటారు ఋగ్వేదులు తెలుసుకుంటున్నారు అది ఏమిటనుకుంటున్నారో ఈ ఓంకారమే సామవేదులు ఉద్గీఠ అని తెలుసుకుంటారు ఋగ్వేదులు ఉద్గీతం అనరు సామవేదులు ప్రణవం అనరు వాళ్ళ ఆ ఉద్గీతం చాలా గొప్పదండి అంటారు సామవేదులు ఈ ఋగ్వేదులు ఉన్నారు ప్రణవమే సర్వము అని వీళ్ళు అంటారు ఇలాగా వివిధ నామాలతోటి తెలుసుకుంటున్నారు ఇన్ ఇన్ని రకాల వేదం వాళ్ళును బ్రాహ్మణ అంటే వేదవేత్తలు అని అర్థం లేకపోతే వేదవేత్త కాకపోతే ఎలా తెలుసుకుంటారండి ఓం అంటే ఉద్గీఠం అని సామవేదం వాడికి తెలుస్తుంది తప్ప వేదం అంటే ఏమిటో తెలియని ఎలా తెలుస్తుంది కాబట్టి ఇన్ని పేర్లతోటి ఆయా వేదముల వివిధ వేదముల వారు తెలుసుకునేది ఎవేవో చాలా అనేక రకాలు ఉన్నాయని మీరు అనుకున్న కంగారు ఏం ఈ ఓంకారమునే వాళ్ళు తెలుసుకుంటున్నారు ప్రణవహ అని తెలుసుకుంటున్నారు ప్రకృష్టం నవం నిత్య నూతనంగా ఓంకారం అని ఋగ్వేదం వాళ్ళు అన్నారు ఎప్పుడూ ఉంటుంది నిన్నటి ఓంకారమే ఇవాళ చెప్తున్నాం అన్నట్టుగా ఉండదు అది దాన్ని భావన చేసి ధ్యానం చేసేటువంటి విధానంలో ఆ నూతనత్వము అంటే ఫ్రెష్నెస్ అంటే అర్థమైతే తెలిసినండి ఇట్ ఈస్ బియాండ్ ది టైం అని అర్థం మీరు ఫ్రెష్ అంటే బియాండ్ ద టైం అని అర్థం మీరు ఫ్రెష్ కాదంటే టైం లేదని అర్థం ఇప్పుడు మీరు ప్రేమించే వ్యక్తిని రోజు చూసే ముఖం చూస్తున్నానని అనుకుంటే అది టైంలోనే ఉన్నారు మీరు బా మీ ముఖం చూస్తే నా హృదయం ఆహ్లాదంతో నిండుతోంది ఎంత ఫ్రెష్ అని అన్నాడంటే హీ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ టైం అని అర్థం తర్వాత టైంలోకి వచ్చేస్తాడు కానీ తత్కాలం టైంకి బయటకు వెళితే కాబట్టి అటువంటి మనిషిని కాల ప్రవాహం నుంచి ఆ అకాలమైన తత్వంలోకి తీసుకుపోయే మహాశక్తి ఈ ఓంకారానికి ఉన్నది కాబట్టి అది ప్రణవము అని వాళ్ళు పేరు పెట్టారు ఇంకో అర్థం ప్రాణముతోటి కూడి ఉంటుంది కనుక ప్రణవము ఆ ప్రాణము యొక్క ఊర్ధ్వగమనం మనం కూడా ప్రాణము యొక్క అధోగమనం మీద పెట్టకూడదు ఓంకార ప్రాణము యొక్క అధోగమనం ఏమిటి గాలి లోపలికి తీర్చుకోవడం అధోగమనం దాని మీద ఓంకారం పెట్టకూడదు రాణము యొక్క ఊర్ధ్వగమనం మీదే ఓంకారం పెట్టాలి ఊర్ధ్వగమనం పైకి పోవాలి ఈ దేహాన్ని విడిచి పైకి పోవాలి ఓంకారం సాయంతో దేహాన్ని విడిచి పైకి పోవాలి అంటే అప్పుడే చూసుకొచ్చింది అప్పుడు చూసినది ఏముండదు ఎప్పటి నుంచో చూసుకోవాలి ఎందుకంటే దేహాన్ని విడిచి పైకి పోవడం ఎప్పుడు ఉన్నది ఎవరు చెప్పలేరు అది ప్రెడిక్టబుల్ కాదు ఎవరో ఒక అడిగారు ఫ్యూచర్ అంటే ఏ అడిగారు భవిష్యత్ అంటే ఏమిటని ఏదైతే నీవు ప్రొడిక్ట్ చేయలేవో అదే భవిష్యత్తు అయ్యో అంటారు ఏంటమ్మ వాళ్ళందరూ గొప్పగా ప్రొడిక్షన్స్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు భవిష్యత్తులో ఏం ప్రొడిక్ట్ చేయట్లేదు వాళ్ళు ప్యాస్ట్దే చెప్తున్నారు భవిష్యత్తులో ప్యాస్ట్కే భవిష్యత్తుని పేరు పెట్టి నీకు కాబట్టింకా ఈ కాలము యొక్క గమనం నుంచి పైకి తీసుకొనిపోయి ప్రాణము అదో ఊర్ధ్వగమనంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాణశక్తి ఊర్ధ్వగమనంలో ఉండే ఆ ప్రాణశక్తితో పాటు దాన్ని జోడించి మీరు ధ్యానం చేస్తారు కనుక ప్రా ప్రాణాయే ప్రణాయిందే అది అది ఎటిమలాజికల్గా అలా చెప్పారు ప్రణవహ ఇంకా ఉద్గీతము అనే సామవేదం వాళ్ళు అన్నారు గీత అని వాళ్ళు అంటారు కొంచెం తాత్ ఒత్తిడి పలుకుతారు గీత అంటే గీత గానం చేయడమే వాళ్ళు దాన్ని ఒత్తిడి పలుకుతారు అదే వేదంలో ఉండే ఉద్గీతము ఉద్ అది ఒక్కకుండా అర్థం అటు అదే ఉదు పైకి గానం చేస్తారు నిండా గాలి పిలుచుకుని పైకి గానం చేస్తారు ఓ అని గానం చేస్తారు ఆ రకంగా ఊర్ధ్వముఖంగా గానము చేయబడుతుంది కనుక దానికి ఉద్గీతము అని పేరు ఇది మనం చూసాం సో ఉద్గాయతి అని వస్తుంది విడు గాయతి ము దానికి ఉద్గీత అని పేరు ఇన్ని రకాల పేర్లు పెట్టుకుని ఈ వేదవేత్తలు దేనిని వ్యవహరిస్తున్నారో తెలుసిన ఓంకారమే కొన్ని సందర్భాలలో ప్రస్తావ భక్తి అని పేరు భక్తి అంటే పీస్ స్మాల్ పీస్ ప్రస్తావము ప్రతిహారము ఇది నేను చెప్పాను ఉద్వీధ విద్యలో వచ్చింది ఆ ఉద్వీధంలో ఓ మంత్రం ఉంటుంది దానికి దానికి ఆ మంత్రానికి ఆ సందర్భంలో ప్రస్తావము పేరు ఆ ప్రస్తావము యొక్క ప్రథమ భాగం ఏమిటో తెలిసినా ఓ అక్కడ ఆ సామవేద విద్వాంసులు ఓంకారాన్ని ప్రస్తావము అని వ్యవహరిస్తారు అక్కడ ఆది అని ఉంది కదా ఆది శబ్దం కదా ప్రస్తావము అలాగే మరో సందర్భంలో ప్రతిహార భక్తి భక్తి అంటే ముక్క భక్తి అంటే ముక్క చిన్న పీసుకి భక్తి పేరు మామూలు డివోషన్ భక్తి ఆ ప్రతిహారము అనే యొక్క స్మాల్ పీస్ బిగినింగ్ పీస్కి కూడా ప్రతిహారము అని పేరు అదేదో తెలిసినా ఓంకారమే కాబట్టి వేదవేత్తలు వేరువేరు నామాలతో దీన్ని ఇన్ని ఇన్ని తేడాలతోటి చెప్తున్నా వాస్తవానికి అదంతా కూడా ఒకే ఓంకారమని మీరు తెలుసుకోండి వికల్పములు ఇల్లున్నా అదంతా ఒకే ఓంకారము అది ఎలాగంటే తస్మిన్హి ప్రయుజ్యమానే సాధనత్వేనా ఎప్పుడు కూడా భాష్యకారుల శైలిలో వెనక్క ముందు వెళ్ళిన పదాన్ని వెనక్కి తెచ్చుకోవాలి అది భాష్యక శైలి అలా ఉంటుంది సో తస్మిన్హి సాధనైన ప్రయోజ్యమానే అని అర్థం మీరు ప్రయోజ్యమానానికి తాత్పర్యం అర్థం చెప్పేసి ఇంకా సాధనత్వేన అలా హ్యాంగ్ అవుతూ అలా కాదు సాధనత్వైన ప్రయోజ్యమానే అంటే మీరు ఓంకారాన్ని ప్రయోగించండి ఓంకారాన్ని ప్రయోగించండి ఎలా ప్రయోగిస్తారో తెలుసినా సాధనం రూపంగా ప్రయోగించాలి ఇప్పుడు కూడా ఓంకారము మంత్రము ఇవన్నీ కూడా సాధనంగానే మనం వాటిని స్వీకరించాలి కానీ పబ్లిక్ డిస్ప్లేకి దానికి ఉపయోగించకూడదు చేతనే పూర్వం వాళ్ళు నమ్మకం మేము వీణ మీద వాయిస్తాము అంటే పూర్వం వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు పాపం వాళ్ళు ఎందుకంటే వీణ అంటే అది ఒక కళ కళ యొక్క కృతార్థత ఎప్పుడంటే స్టేజ్ మీద పెర్ఫామ్ చేసినప్పుడే కళకి కృతార్థత స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి దాన్ని ఆడియన్స్ సంతోషించాలి ఇష్టపడాలి వాళ్ళకి వినోదం కలగాలి చప్పట్లు కొట్టాలి అప్పుడు కళాకారుడికి తృప్తి అదంతా నువ్వు చేయి కానీ నమ్మకాన్ని అలా పెట్టకూడదు నమ్మకం అలా అవుతుంది మన నమ్మకాన్ని ఏం చేయమంటారు నువ్వు కూర్చో శివలింగాన్ని ఎదుర్కొన్నా పెట్టి అభిషేకం చేసుకో లేదంటే మా దగ్గర లింగం అభిషేక వ్యవస్థ లేదంటే కూర్చుని కళ్ళు కూసుకుని ఓం నమో హిరణ్యబాహ గారి ధ్యానం చేసుకో పారాయణ చేసుకో అంతేగాని దాన్ని ఒక పబ్లిక్ డిస్ప్లే కింద పెట్టద్దు అని చెప్పారు పెద్దలు సరే పెట్టి వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారు పెట్టడం కూడా తప్పేం కాదు పది మందికి తెలుస్తుంది కానీ సాధనం అవ్వదు కళాకారుడు లాగా అయిపోతుంది తప్ప సాధనంగా పనికిరాలి సాధనంగా మీరు ప్రయోగించాలి కాబట్టి ఓంకారాన్ని సాధనత్వేన ప్రయోజ్యమాన అంటే సైలెంట్గా ఉండాలి తలుపు ఏదో కొంచెం చీకట్లో కూర్చోవాలి కెమెరాలో ఎవరు పెట్టి కూర్చోకూడవాలి అందరికీ తెలిసి ఇట్లాగా చేయకూడదు ఎక్కడో ఒకటో ఏకాంతంగా కూర్చోవాలి కూర్చొని ఓంకార ధ్యానం చేయాలి ఈ లోపల ఫోన్ వచ్చిందనుకోండి ఫోన్ తీసి అవన్నీ నేను ఓంకారం జపం చేసుకుంటుంటే మీరు ఫోన్ చేశారా ఏదో చెప్పండి అనకూడదు అవతలకి వెంటనే తెలిసిపోతుంది ఓంకారం ఏమని తెలుసుకుంటున్నాడు అలాగే ప్రచారంలో పెట్టకూడదు సో అంటే సాధనంగా తదలో తాను అలా రహస్యంగా పెట్టుకోవాలి ఇది సైలెంట్గా ఉండిపోవాలి మన వర్క్ష్యు ఉంటుంది చూసారా దాన్ని దాచిపెట్టుకోవాలి జడవల్లో ఒక ఆచార్య పై వాళ్ళకి ఒక వెనుమోహంలా కనపడాలి తనలో అంతా దాచిపెట్టుకోవాలి ఎందుకంటే ఈ కీర్తి ప్రతిష్టలు కావాలి ప్రశంస కావాలి అని అనే ఆకాంక్ష ఉంది చూసారా ఆ కోరిక అది ఈగో అంటారు దాన్ని దట్ ఈగో దాన్ని మీరు పెంచుకోకూడదు దాన్ని అది డౌన్ అవుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది ఓహో ఈ డిసీజ్ ఈగో అని మీకు తెలిస్తే అది డౌన్ అయిపోతుంది అవేర్నెస్ వల్ల ఈగో పోతుంది కాబట్టి ఆ ఈగో ఉంటుంది అది అప్పుడు పైకి వస్తుంది కూడా వచ్చినప్పుడల్లా ఓహో ఇది వచ్చిందే అని మీరు తెలుసుకుంటే కాబట్టి సాధన రూపంగా ఓంకారాన్ని ప్రయోగిస్తూ ఉంటే శంకర్లు చూడండి సర్వోవేద ప్రయుక్తో భవతి నేను మొత్తం వేదాన్ని ప్రయోగించినట్టే అవుతుంది ఏగ్వేదం సామవేదం ఎదుర్వేదం అన్ని వేదాన్ని ప్రయోగించినట్టే అవుతుంది ఇది అంటే సమాప్తమైనది సెక్షన్ ఇది శ్రీబృహదారుణ్యకోపనిషద్భాష్యే ప్రథమాధ్యాయ పంచమాధ్యాయ ప్రథమం బ్రాహ్మణం త్రయా ప్రాజాపత్యా ప్రజాపతౌ భాష్యకారులు అధునా జమాది సాధనత్రయ విధానాథమారంభ మనం కొద్దిసేపు చిన్న ఓంకారధ్యాయం చేశాము అంటే విస్తారంగా ఏమి కాదు ఐదే నిమిషాలు దేహాన్ని పరిశీలించాలి పరిశీలించడం అంటే బీ అవేర్ దేహాన్ని తెలుసుకోవడమే దేహాన్ని పరిశీలించ తెలుసుకోవడమే అంత తెలుసుకోవడమే చేయడం ఏమీ ఉండదు తెలుసుకోవడమే దేహాన్ని నిటారుగా ఉంది ఎప్పుడైతే దేహం నిటారుగా ఉన్నదో మనస్సు నిశ్చలంగా ఉన్నది పెదవులపై చిన్న చిరునవ్వు మనస్సుని ఆహ్లాదంగా పెట్టుకోవాలి చిరునవ్వు నవ్వితే ఆహ్లాదంగా ఉంటుంది ఖాళీగా కూర్చొని ఏవేమో గుర్తు చేసుకుంటూ దుఃఖం పడుతూ ఉండకూడదు ఖాళీగా కూర్చోవాలి చిరునవ్వు పెట్టుకుని మనస్సుని ఉల్లాసంగా నిశ్చలంగా ఉంచుకుంటారు అది గొప్ప సాధన మీకోసం యజ్ఞాలు అక్కర్లేదు యాగాలు అక్కర్లేదు తీర్థయాత్రలు అక్కర్లేదు నీ హృదయమే సకల యజ్ఞాలకు సకల తీర్థాలకు ఆశ్రయము అహమస్మి నేను ఉన్నాను ఇప్పుడు శ్వాసను తెలుసుకోవాలి పరిశీలించుట అంటే తెలుసుకుంట ఇన్ ఆర్ ఇన్ ఇప్పుడు ప్రాణాయామము అంటే మెల్లగా లోతుగా గాలిని పీల్చి మళ్ళీ మెల్లగా విడిచిపెట్టాలి దీన్నే అనులోమ విలోమ ప్రాణాయామము అని కూడా అంటారు అంటే లోపలికి మెల్లగా పీల్చుకోవాలి మళ్ళీ మెల్లగా పిలిచిపెట్టాలి నడుము నిటారుగా ఉండాల్సి మెల్లగా ఇప్పుడు మెల్లగా గాలి పీల్చుకుని గాలి విడిచిపెట్టున్నప్పుడు మెల్లగా విడిచిపెడుతో అది ప్రాణము యొక్క ఊర్ధ్వగమనము అని గమనించండి ప్రాణము రాణశక్తి హృదయంంచి పైకి భూమధ్యం వరకు పైకి వస్తోంది గాలి విడిచిపెట్టే టైంలో ఈ ఊర్ధ్వగమనాన్ని బాగా తెలుసుకుంటూ ఉండాలి నిండా గాలి పీల్చుకుని మెల్లగా గాలిని విడుస్తూ ప్రాణశక్తి యొక్క ఊర్ధ్వగమనాన్ని తెలియాలి ఊర్ధ్వగమనము అంటే హృదయంలో ప్రారంభమై కనుబొమల మధ్య వరకు ఆ శక్తి యొక్క గమనాన్ని మీరు తెలియాలి తెలుస్తుంది సహజంగానే తెలుస్తుంది సోలార్ ఫ్లెక్సెస్ నుంచి సైనస్ వరకు ఇప్పుడు మనం ఆ ప్రాణం యొక్క ఊర్ధ్వగమనంలోకి ఓంకారాన్ని ప్రవేశపెట్టాలి భావనంగా పైకనక్కర్లేదు నేను మాత్రం పైకంటాను ఆ ప్రాణం యొక్క ఊర్ధ్వగమనాన్ని తెలుసుకుంటూ ఓంని దానికి జోడించడమే మళ్ళీ తీర్చుకుని which way? Continue. వికారంగా ఉండిపోవాలి ఏ వికారాలు వద్దు షేకింగ్లు అలాంటివి ఏమీ వద్దు నిశ్చలంగా ఆకాశము వలె అసంగంగా ఉండిపోయి ఓంకారం యొక్క ఊర్ధ్వగమనాన్ని తెలుస్తూ ఉండాలి ఇది చాలా బాగుందే అని కూడా అలా అనుకుంటే మీరు భోక్త అయిపోతారు డోంట్ బీ అండ్ ఎంజాయ్ బీ లైక్ స్పేస్ నిండా గాలి పీల్చుకుని ఆఖరిసారి పేసి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కూడా ముగించి జస్ట్ బి రిలాక్స్ కంఫర్టబుల్ గా కూర్చోండి కలర్ తరవాి శాంతి శాంతి